అవచ్ఛిన్నము పరిచ్ఛిన్నము పరిణామము చూడండి ఒకదాంతో ముడిపడి ఉన్నాయి అవచ్ఛిన్నము పరిచ్ఛిన్నము ఒకసారి పరిచ్ఛిన్నత వచ్చిందంటే అవచ్ఛిన్నం అయిపోయింది అవచ్ఛిన్నం అయిపోతే పరిణామం చెంది చెందకూడదంటే ఏం చేయాలి నాలుగో స్టెప్లో నిత్యం ఉంది ఆ నిత్యంలో ఉండాలి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము కర్మ క్రియ ఫలితం అన్నాం అనుకోండి కర్త కర్మ క్రియ అన్నాం అనుకోండి ఇలా త్రిపుటిలో ఉన్నదాంత ఏమిటంటే పరిణామం ఈ పరిణామానికి ఎక్కడికెక్కల ముందు ఓ నేను అవర్చన్నం కాదుగా నేను పరిచ్ఛిన్నం కాదుగా అని నిత్యస్థితికి ముందు ఎదగాలి ఎప్పుడైతే నిత్యస్థితిలో ఉన్నాడో ఇంకే పరిణామం లేదు అందుకని బ్రహ్మము నిత్యము ఆత్మ నిత్యము పరిణామరహితమైనది నిత్యమై భాషించగలదు పరిణామం చెందవాలని పరిమితమై ఉండవాలని అంతే కదా మరి ఏదో బాక్సులో ఉంటేనే దానికి ఏమైనా తిప్పలు ఓ బాక్సు బయటకు వచ్చేస్తే ఏ తిప్పలు లేవు ఎప్పటికప్పుడు ఏ బాక్సులో ఏదో ఏదో బొట్టలో మో తట్టేస్తూ ఉంటుంది నేను ప్రకృతి ఏదో బుట్ట నేను బుట్టలో తయారు చేసేస్తూ ప్రతిసారి ఏదో బుట్ట ఆ బుట్టలో మోతేసేస్తూ ఉంటుంది పరిణామం అంటే పరిమితం పరిమితం ఉంటేనే పరిణామం పరిమితం లేకపోతే ఏ పరిణామం లేదు లేకపోతే పరిణామమే లేదు ముక్తుడు అని ఎందుకన్నా ఏ పరిణామము లేదా ఏ పరిణాం ఏ పరిణామము లేదయా బాబు జగజ్జీవేశ్వరులని త్రిపుటికి సంబంధించిన ఏ పరిణామము లేదా ఆయన నిత్య నిర్మలుడు సచిదానందుడు సరే పరిమితమై ఉన్నచో నిత్యమై భాషించలేదు కనుక ఆత్మ అపరి అపరిమితం అనగా అనంతమని భావం వెరీ గుడ్ ఆద్యంతముల కావతల అనంతం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఆది అంతము చేత పరిచ్ఛిన్నం కాని లేదు అనంతం ఈ నిర్వచనాన్ని ఎప్పుడు గుర్తుపెట్టి ఎక్కడెక్కడ అనంత శబ్దం వాడబడుతుందో అదేమిటైనట్టు ఒక ఆద్యంతాలని చెప్పాలి ఆద్యంతాల కావతల అనాల్సి వచ్చినప్పుడు అనంతం అనంతమైన ఆత్మ అద్వయమై ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అద్వయం ఆయన విభూతి యోగంలో అక్షరాణం అకారోస్మి అన్నాడు ఆయన అదేమిటండి ఆ నుంచి క్షా వరకు యాభై అక్షరాలు చెప్తే మిగిలిన అక్షరాలు నేను కాదయ్యా అక్షరాణం అకారోస్మి అంటే అని అడిగామనుకోండి అదే నయ్యా బాబు రహస్యం చెప్పకనే చెప్పడం అన్నమాట ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మార్మిక బోధలో ఏమిటంటే చెప్పకనే చెప్పే పద్ధతి ఉంటుంది అన్నమాట చూపి చెప్పగరా అని సత్యం ఇదియే సత్యం గురించి చెప్పాలంటే చూపవచ్చు కానీ చెప్పడం కుదరదు అలా చెప్పాడు అంటే వేదాంత పారిభాషిక శాస్త్రాలను మీరు తిరగేసినప్పుడు అకార వాడబడేవన్నీ నా గురించే చెప్తున్నాడు చూడండి అద్వయం అనంతం అఖండం అప్రమేయం అజం అరూపం ఈ అకార ప్రత్యంతో చెప్పేవన్నీ అక్షరం ఇవన్నీ అకార ప్రత్యంతో వాడపడతాయి అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకోవాలి ఈ లక్షణం ఇవన్నీ లక్షణాలు అనమాట మొదట చెప్పాం లక్షణం తెలియకపోతే లక్ష్యం తెలియదు కాబట్టి బ్రహ్మ యొక్క లక్షణాలు నీకు తెలియాలి అకార ప్రత్యయంతో ఉన్నవన్నీ బ్రహ్మ లక్షణాలే యా సింపుల్ లాజెక్ట్ బ్రహ్మము నేను తెలుసుకోవాలండి వెరీ గుడ్ వేదాంత శాస్త్రం తిరిగి ఓ వివేక్ చూడమో అష్టా ఒకరికైతే ఓ వేదాంత పంచదేశం ఏదైనా పర్వాలేదు ఏం వెతకాలి నువ్వు ఆ అన్న ప్రత్యేందు శబ్దాలు వచ్చినాయి రాయి వాటి లక్షణాలు ఎండో చెప్పు వాటి జాగ్రత్తగా విచారణ చేయి దాన్ని జాగ్రత్తగా ప్రమాణ పద్ధతిగా అంటే ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణ పద్ధతిగా అర్ధాపత్తి వస్తు అనూపలబ్ధి ఐతిహ్య ఇత్యాది ప్రమాణాలు తొమ్మిది ప్రమాణాలను ఈ తొమ్మిది ప్రమాణాల రీత్యా దాన్ని విచారణ చేయాలి అక్షరాలన్నింటినీ అయిపోయింది వేదాంతం అయిపోతుంది మొత్తాన్ని కర్ కర్తలా మలకం అయిపోతుంది కాబట్టి అక్షరాణ చూడండి ఇక్కడ అనుసంధానం వాటితోనే చేస్తున్నాడు అనంతం అద్వయం చదవ అద్వయమైన ఆత్మను మరినపరుచుటకు రెండవ వస్తువు లేనందున నిత్యమైన ఆత్మ నిర్మలమై ఉన్నదని ఆచార్యులు తెలియజేస్తున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సచ్చిదానందం నిత్యం నిర్మలం ఏది సచిదానందమో అది నిత్యం ఏది నిత్యమో అది నిర్మల అంటే నీకు సచిదానంద లక్షణం నిలబడకపోతే నువ్వు నిత్యంగా ఉండలేవు నిత్యంగా ఉండకపోతే నిర్మలంగా ఉండలేవు ఇది సమస్య మేల్కొన్నవాడు ఎక్కడ మేల్కోవాలి స్వరూప జ్ఞాన నిష్ఠలో మేల్కోవాలి ఆత్మనిష్ఠుడే మేల్కోవాలి సమూడవస్థలలోనూ ఆత్మనిష్ఠుడే ఉండాలి ఉంటే ఏమయ్యాడు సజ్జిదానందుడయ్యాడు అయితే ఏమయ్యాడు దేశ కాలాది పరిచ్ఛిన్నత ఏర్పడలేదు ఏర్పడకపోతే ఏమయ్యాడు నిత్యుడయ్యాడు నిత్యుడైతే ఏమయ్యాడు మలవిక్షేప ఆవరణ దోషాలైన మాలిన్య నిర్మలత్వం వచ్చేసింది ఇలా జాగ్రత్తగా ఈ ఐదు లక్షణాలని నిత్య జీవితంలో అనుసంధానం చేసి అలా ఉండాలి ఉండుట స్వానుభవమున ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ చదడు బ్రహ్మానుభవ ఉపనిషత్తు నుండి ఒక శ్లోకం చెప్తున్నారు